ఆ uh... శ్వేతశ్వతరునిషత్ ఆరవాధ్యాయమోదొండవమంత్రమో ఏకో గూడ్యాపీభూతంతరాత్మా కర్మాధ్యక్షూతాదివాస సాక్షి చేతా కేవలో నిర్గుణ ఒకే ఒక స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ సకల భూతంలో నిహితమై నిగూఢమ సర్వత్రా వ్యాపించి సకల భూతాల యొక్క సకల ప్రాణికోట్ల యొక్క అంతరాత్మయ్యి మరియు వారి యొక్క కర్మలు మరియు కర్మ ఫలాలకు అన్నిటికీ అధ్యక్షుడయి సకల భూతాలకు అధిష్ఠానమయ్యి సకల జీవుల యొక్క బుద్ధి తద్ధర్మాలన్నిటిని కూడా నిర్వికారంగా ప్రకాశిస్తూ నిష్క్రియమయ్యి నిర్ధర్మకమయ్యి నిర్గుణ రూపమయ్యి పరమాత్మ ఉంది అని శృతి మంత్రం యొక్క స్థూలార్థం ఇప్పుడు ఒక్కొక్క విశేషణాన్ని చింతన చేద్దాము ఏకహ ఒకటే ఒక పరమాత్మ అని చెప్తుంది శృతి మాత చాంద్రో గోపనిషత్తు కూడా ఇదే విషయాన్ని చెప్తుంది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అనంటూ సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైనటువంటి పరమాత్మ ఒకే ఒకటి ఉన్నది దీని ద్వారా మనకేం తెలుస్తుంది అనంటే మనము పురాణాల్లో ఇతర శాస్త్రాల్లో వింటున్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని రాముడు కృష్ణుడు గణేశేవి మొదలైనటువంటి ఏవైతే చేతన భేదాలు వింటున్నామో అంటే అనేకమైనటువంటి చేతనాలు అనేకమైనటువంటి దేవతలు ఉన్నారని ఏదైతే మనం వింటున్నామో ఈ శబ్దము చేత అంటే ఏకహ అనేటువంటి శబ్దం చేత ఈ భేదాలన్ని కూడా నిరసింపబడినవి నిరాకరించబడినవి ఎందువల్లనంటే ఈ బ్రహ్మ విష్ణువాది భేదం ఏదైతే ఉందో ఇది కేవలము ఔపాధిక భేదమే కాని స్వరూపతహ భేదం కాదు ఉపాది వల్ల వచ్చినటువంటి భేదాలంతే చతుర్భుజాది ఆకారం కలిగినటువంటి ఒక ఉపాది వల్ల ఆ చేతనానికి శ్రీ మహావిష్ణువు అని పిలుస్తాము నాలుగు తలలు కలిగి ఉన్నందున బ్రహ్మ అని పిలుస్తాము త్రిశూలము మరియు నాగాభరణుడై గజ కలిగి జటాజూటం గంగను ధరించి ఉన్నందువలన శివుడు అని అంటున్నాం కాని ఈ ఉపాధులన్నీ కూడా మాయ వల్ల ఏర్పడినటువంటివే కాని స్వరూపత బ్రహ్మమునందు ఏ విధమైనటువంటి ఉపాధులు లేవు ఉపాధి నిమిత్తమైనటువంటి రూపాలు లేవు భేదము లేవు మరి ఎట్లున్నదంటే ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ ఒకే ఒక అద్వితీయమైనటువంటి సజాతీయ భేదంగాని విజాతీయ భేదంగాని స్వగత భేదంగాని లేనటువంటిది ఒకే ఒక పరబ్రహ్మ వస్తు ఉంది అని మనకు తెలుస్తుంది ఒకే ఒకటి ఉన్నది అనంటే ఆకాశం కూడా ఒకటే ఉన్నది కదా ఎన్నెన్ని ఆకాశాలు ఒకటే ఉంది మరి ఒకటే పరమాత్మ అంటే ఒకటే ఆకాశం ఉంది మరి ఆకాశం కూడా ఒకటి ఉంది కదా ఏక శబ్దానికి వాచ్యము ఆకాశం కూడా మనకు తెలియబడుతుంది అంటే ఏకమనంటే పరమాత్మ కాదు ఆకాశమే అని మేము అని ఎవరన్నా ఇట్లా చేస్తే వ్యోమవద ఆత్మన ఏకత్వే జడత్వం సార్ ఒకవేళ పరమాత్మకు ఆకాశం ఏకము అనంటే ఆకాశము చేతనమా జడమా ఉత్పన్నమైనటువంటిది తస్మాద్ ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని శాస్త్రం చెప్పమైన మరి ఏది ఉత్పన్నమైందో ఏది ఉత్పన్నమైందో అది వికారి ఉంటది జడముంటది దృశ్యం ఉంటది వినాశ ఉంటది కాబట్టి మరి జడమని చెప్పాలే మరి ఆత్మ చేతనమా జడమా చేతనము ఆకాశము జడమున్నది అందుకని ఆత్మ ఆకాశము కాదు ఏకమని శబ్దం చేత ఆకాశమును గ్రహించకూడదు లేదా ఆకాశం వల్ల జడము అని గ్రహించకూడదు ఆత్మ చేతనముంది ఆకాశము ఏకమైనప్పటికీ కూడా అది జడమున్నందువలన ఆత్మ కావడానికి వీళ్ళేది అని ఆ జడత్వాన్ని నిరాకరణ చేస్తూ శృతి మాత అని ఈ విధంగా చెతుంది ఆత్మ దేవుడు ఉన్నాడు దేవుడు అంటే మీరు ఏమనుకుంటారు ఏదో అనుకుంటారు కానీ వాస్తవంగా శబ్దార్థమేందంటే దివ్ ప్రకాశనే దివ్ అనేటువంటి ధాతువు చేత ఏర్పడినటువంటిది ప్రకాశ రూప అర్థాన్ని ఇస్తుంది ప్రకాశం అంటే జ్ఞానం జ్ఞాన రూప అర్థాన్నిస్తుంది జ్ఞానస్వరూపుడు చేతన స్వరూపుడు చేతనమన్నా జ్ఞానం అన్నా ప్రకాశం అన్నా ఒకటి పర్యా కాబట్టి ఆత్మ జడము కాదు దేవుడు అంటే ప్రకాశస్వరూపుడు ఏ ఇతర ప్రకాశాలను ఆపేక్షించకుండా స్వయంగా ప్రకాశించేటువంటిది పరమాత్మ కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశము అని తెలుసుకోవాలి అనేకమైనటువంటి దేవతలు ఉన్నారని ఏదైతే మనం వింటున్నామో ఔపాధికమని చెప్పుకున్నాం కదా ఉపాధి వల్ల వచ్చినటువంటివే కదా మరి ఉపాధి జడమా చేతనమా జడము స్వరూపం చేత జడమే అది మరి జడమైతే సకల వ్యవహారాలు ఆ ఐశ్వర్యాలు ఆ వైభోగాలన్ని ఉన్నాయి అక్కడ అవి కూడా ఉపాధి వల్ల వచ్చినటువంటి ఐశ్వర్యాలే ఉపాధి వల్ల వచ్చినటువంటి ఆ విభూతులే మరి ఉపాధి ఎవరు మాయా మాయ వల్ల ఏర్పడినటువంటి బ్రహ్మ విష్ణు కలిగినటువంటి విభూతులు ఐశ్వర్యాలు ఉన్నాయో అవి కూడా మాయికములే కాబట్టి అవి కూడా కల్పితంలే అందుకని ఏ దేవుణ్ణి కూడా మనము మనకంటే భిన్నంగా భావించి అర్చించకూడదు ఆరాధించకూడదు ఉన్నది ఒకే వస్తువు ఒకే పారమార్థికమైనటువంటి సత్తు చిత్తు ఆనందరూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మ వస్తువు భేదాలు ఇవన్నీ ఇవన్నీ మాయికములు వాస్తలు కావు ఉన్నది ఒకే వస్తువు ఆ ఒక వస్తువు ఎవరో కాదు నేనే నాకంటే ఆ దేవుడు భిన్నుడు కాదు అనేటువంటి భావన చేత మనము ఆరాధించవచ్చు అర్చించవచ్చు ఒకటి ఒకటి తెలుసుకున్న తర్వాత పూజ్య పూజక భావం ఎక్కడిది అక్కడ అయితే ఈ పూజ్య పూజక భావం కూడా ఉపాధి వల్ల వచ్చినటువంటి భేదమే వాస్తవం కాదు అయితే మరి ఆ పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే మనము ఒక ఉపాధిని ఆశ్రయించే తెలుసుకోవాల్సి ఉంటుంది మన ముఖం ఉంది ఇందులో సంశయం ఉందా లేదు కాని మన ముఖాన్ని మనం చూసుకోవాలనుకుంటే అర్థం అనేటువంటి ఉపాధి కావాలి అనలేదా అట్లా ఇక్కడ మనము ఒక ఉపాధిని పెట్టుకొని మనస్వరూపాన్నే మనం ఆరాధించుకుంటున్నాం ఇక్కడ వేరు లేదు ఎందుకు అని తెలుసుకోవడానికి ఉపాధి అవసరం వచ్చి అట్లా ఒక ఉపాధిని స్వీకరించి మనము ఉపాసన చేస్తాము ఉపాసన చేయగా చేయగా చేయగా మన బుద్ధి శుద్ధపడి మనకు స్వస్వరూపానుభూతి కలగడానికి అవకాశం ఉంది కాబట్టి మనము దేవత ఉపాసన కూడా చేస్తూ ఉండాలి ఒక దశకు చేరుకున్న తర్వాత ఆ ఉపాసన కూడా దానంతలాదే వీడిపోతుంది ఏ విధంగా పాము యొక్క కుబుసము వదలడానికి ప్రయత్నం చేయదు అది పాము కుబుసాన్ని వదలడానికి ఏం ప్రయత్నం చేయదు అది పోతూ పోతూ ఉండగా ఆ కుబుసం పరిపక్వం అయిన తర్వాత అదే ఊసిపోతుంది ఆ కుబుసము ఊడిపోయింది కూడా ఆ పాముకు తెలియదు అది వెళ్ళిపోతుంది అంటే మన యొక్క ఉపాసన పరిపక్వం అయితే ఆ ఉపాస ఉపాసనా భావం కూడా తొలిగిపోయి కేవలం అద్వితీయ భ్రమ వస్తువు యొక్క నిశ్చయము అవుతుంది అందువల్ల మనం ఈ ఉపాధి భేదాన్ని స్వీకరించి ఉపాసించవలసి వచ్చింది కాని వాస్తవంగా స్వరూపంలో ఈ ఉపాధులు లేవు ఉపాధి భేదం చేత వచ్చినటువంటి దేవతాది భేదాలు లేవు ఉన్నది ఒకే అద్వితీయమైనటువంటి వస్తువు ఆ వస్తువు చేతన రూపం ఉన్నది స్వయం ప్రకాశమైనటువంటిది ఇతర ప్రకాశాలను అపేక్షించకుండానే స్వయంగానే ప్రకాశించేటువంటిది అయితే మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న పడుతుంది ఏమిటి ఒక రత్నం ఉంది ఒక మణి ఉంది ఆ మణి ప్రకాశిస్తుందా లేదా ప్రకాశిస్తుంది అది ప్రకాశించడానికి ఇంకా వేరే ఇతర ప్రకాశాల యొక్క అపేక్ష ఉందా దానికి స్వయంగా ప్రకాశిస్తుంది మరి మీ ఆత్మ ఆ జడము అయినటువంటి ఆ రత్నం వంటిదా జడ ప్రకాశమా ఆత్మ ప్రకాశము అనంటే కాదు ఆ రత్నం ప్రకాశిస్తుంది కాని ఆ ప్రకాశమే ఇది ఘటము అని నీకు తెలియజేస్తుందా నీ యొక్క ప్రకాశమును అక్కడ అపేక్షిస్తుంది అది కేవలం చీకటిని మాత్రం పొడకొడుతుంది అంతేగాని ఇది ఘటము అని తెలుసుకోవాలంటే నువ్వే ప్రకాశించాలి అక్కడ అంటే నీ యొక్క ప్రకాశాన్ని అపేక్షించి అది ప్రకాశిస్తుంది స్వయంగా ప్రకాశించడం లేదు జడమున్నది అది స్వయంగా ఇది ఘటము ఇది పటము అనేది మనకు తెలియదు తెలుపదది అందువల్ల ఆత్మ స్వయం ప్రకాశం ఉంది దీప ప్రకాశం కూడా ఉంది సూర్య చంద్ర నక్షత్రాలు యొక్క ప్రకాశం కూడా ఉంది కాని ఆ ప్రకాశాలు జడ ప్రకాశములు వస్తువులను ఇది వస్తువు అని తెలుపజాలవీ కేవలం అంధకారాన్ని పోగొట్టడానికి మాత్రం ఉపయోగం ఉన్నాయి అంతే కాని ఇది ఫలానా వస్తువు అని తెలుసుకోవాలంటే ఆత్మ కావాలి ఆ ఆత్మ ఇతర ప్రకాశాలను అపేక్షించకుండానే స్వయంగానే ప్రకాశిస్తుంది అయితే అంటారు మీరు చీకట్లో ఉన్నటువంటి కుండను ఇది కుండా తెలుసుకోడేందుకు స్వయం ప్రకాశం అయితే ఆత్మ ఆ చీకటి నివృత్తి కోసము ఇతర ప్రకాశాల యొక్క అపేక్ష ఉంది గాని కుండను ప్రకాశించడానికి కాదు ఇది కుండా తెలుసుకోవడానికి ఉపయోగపడదు చీకటిని దూరం చేయడానికి మాత్రమే ఇంకా మంచిగా విచారం చేసి తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనకు సుఖదు కలుగుతాయా లేదా కలుగుతాయి పడుకున్నప్పుడు స్వప్నం పడుతుందా లేదా పడుతుంది మరి ఆ స్వప్నిక పదార్థాలను ప్రకాశించేటప్పుడు ఏ ప్రకాశాన్ని తీసుకుని ప్రకాశించింది ఆత్మ ఇతర బాహ్యమైనటువంటి సూర్య చంద్ర నక్షత్ర దీపాదులు ఉన్నాయి అక్కడ లేవు గదా మరి అక్కడ ప్రతి వస్తువును ప్రకాశిస్తుంది ఏ ప్రకాశం చేత ప్రకాశించింది ఆత్మ సుఖ దుఃఖాలను తెలుసుకుంటుంది ఏ ప్రకాశం చేత తెలుసుకుంటుంది కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశమే ఉంది అని ఒప్పుకొని తీరాలి తప్పకుండా ఏ ప్రకాశాన్ని అపేక్షించకుండానే ప్రకాశిస్తుంది తెలుసుకుంటది అందువల్ల ఆత్మ స్వయం ప్రకాశం ఉంది ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే శృతి ఏం చెప్పింది దేవహ దేవుడు అని చెప్పింది దేదీప్యమాన రూపత్వాత్ స్వయం ప్రకాశమై ప్రకాశించుతున్నందువలన ఆత్మ దేవుడు అని చెప్పింది ఏవం కిం నా భాతి సర్వభూత ఇది భాతి అంటే ప్రకాశించుట తెలియబడు అయితే అది స్వయం ప్రకాశ రూపం అయి ఉన్నందువలన మరి అందరికీ ఎందుకు తెలియబడుట లేదు అంటే అందరికి ఎందుకు అనుభవంలోనికి రావడం లేదు ఆ ఆత్మానుభూతి అందరికి ఎందుకు కలగడం లేదు అని ప్రశ్న పడినప్పుడు శృతిమాత ఏం చెప్తుంది అనంటే సర్వభూతేశు గూఢహ ఇది సకల భూతాలయందుకమై అద్వితీయమై ప్రకాశ రూపమై ఉన్నప్పటికీ అది సకలభూత నిగూఢమై ఉంది గుప్తంగా ఉంది ఏస సర్వేసు భూతేశు గూఢాత్మ నకాశతే అనంటూ కఠోపనిషత్తు చెప్తుంది సకల భూతాలలో ఆత్మయ ఉంది వారి యొక్క స్వరూపమే అయి ఉంది అయినా గాని అది నా ప్రకాశతే అందరి చేత తెలియబడతలేదు మన అనుభవం అంతా ఎట్లా ఉంది చెప్పండి అందరికీ ఆత్మ యొక్క అనుభూతి ఉందా లేదు ఎందుకు లేదు మరి అందరి యొక్క కదా మరి ఎందుకు లేదు అంటే గూఢంగా ఉంది గూఢంగా ఉంది గూఢంగా ఎందుకు ఉంది అంటే అజ్ఞానం అనేటువంటి ఆవరణ చేత సూర్యుడు మేఘం చేత ఏ విధంగా కప్పబడి సూర్యుడు తెలియకుండా ఉంటాడు పిల్లలు అంటారా లేదా ఓ సూరుడు కప్పబడ్డాడు లేకుండా పోయి ఉండు మేగం అంటారు కప్పేసింది అంటారు అంటే మేఘమేమైంది అక్కడ ఆవరణ అట్లా అజ్ఞానము ఆవరణ ఉండడం అందరి చేత తెలియబడలేదు వస్తూ ఉంది స్వరూపమే అయి వారి యొక్క ఆత్మయే అయినా గాని అందరి చేత అది తెలియబడలేదు సర్వభూతూ ఆత్మైకత్వ విదూషాం భాషమాన అపి అవిదూషాం గూఢవద్ న భాసతే ఆత్మ జ్ఞానులకు మాత్రము ఆత్మ అంటే స్వయం ప్రకాశమైనటువంటి అద్వితీయమైనటువంటి పరమాత్మ అది నా స్వరూపము అని జ్ఞానుల చేత తెలియబడినప్పటికీ అజ్ఞానులకు తెలియబడలేదు ఎందుకు అజ్ఞానమనే ఆవరణ ఉంది కదా ఆ ఆవరణ ఉన్నందువలన మనకు తెలియబడదు కదా ఇప్పుడు చీకటిలో ఘటం ఉంది కాని మనకు తెలియబడదు ఎందుకు తెలియబడదు అంటే చీకటి అనేటువంటి ఆవరణ ఉంది అక్కడ సూర్యుని మేఘం కప్పినట్లు అజ్ఞానము మన స్వరూపాన్ని కప్పినందువలన ఆ అజ్ఞాన రూప దోషం వల్ల మనకు స్వస్వరూపం యొక్క అనుభూతి కలుగుటలేదు కాబట్టి అందరికీ తెలియటలేదు అని సర్వభూషు గూఢ అని చెప్పింది శృతి వ్యష్టిభూత అంతర్గూఢత్వ పరిచ్ఛిన్నత సత్హ సర్వ్యాపీ అయితే ప్రతివారి యొక్క దృష్టి చేత ఆత్మ విష్టి చేత పరిచ్ఛిన్నమవుతుంది కదా పరిచ్ఛిన్న దోషము వస్తుంది కదా అంటే ఒక దేహం చేత మర్యాదితమైనటువంటిది ఆత్మ అనేటువంటి ఒక పరిచ్ఛిన్న దూషం వస్తుంది కదా అని అంటే అట్లా కాదు నాయన అన్ని దేహాల్లో వ్యాపించి ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య ఆకాశం ఏ విధంగా సకల వస్తువుల వ్యాపించి ఉందో అదే అన్ని దేహాల అన్ని ఉపాధుల ఆత్మ సర్వవ్యాప్ అయి ఉంది దేహాలు అజ్ఞానం యొక్క కార్యము కదా ఆ దేహాలను పురస్కరించుకొని ఇదొక ఆత్మ ఇదొక ఆత్మ ఇదొక ఆత్మ అనేటువంటి వ్యవహారం జరుగుతుందే కాని ఈ అజ్ఞానం అనేదే లేకపోతే దేహాదులేవు దేహాదులు లేకపోతే ఈ ఆత్మభేదం కూడా లేవు అందువల్ల ఈ ఆత్మభేదం కూడా ఈ పరిచ్ఛిన్నత కూడా ఔపాధికమే గాని స్వరూపత కాదు ఎట్లా అంటే ఆకాశం వలే అన్ని ఘటాలు ఇదొక ఘటము ఇదొక ఘటము ఇదొక ఘటము లేదా మటము అని మనము వ్యవహరిస్తున్నప్పుడు ఇది ఘటాకాశము ఇది ఘటాకాశము ఇది ఘటాకాశం అది మఠాకాశము అని అంటున్నాం మనం కానీ ఘటమఠాలను గనక ఉపాధిని తీసేస్తే ఆకాశము మహాకాశం ఒకటే అనేక ఆకాశాలు లేవు మరి ఆకాశంలో భేదం ఎందుకు వచ్చింది ఉపాధుల వల్ల వచ్చింది ఆ ఈ దేహాలు ఈ ఘటాలు మటాలు అనేటువంటి ఉపాధుల వల్ల ఆకాశంలో భేదం ఈ దేహాలు అనేటువంటి ఉపాధుల వల్ల వచ్చినటువంటి భేదమే కాని ఆత్మకు స్వరూపత భేదము లేదు అందువల్ల సర్వవ్యాపకమై ఏకమై ఉన్నందువలన పరిచ్ఛిన్నత అనేటువంటి దోషము రాదు ఆత్మ ఒక దేహానికి మర్యాదితముంది అనేటువంటి పరిచ్ఛిన్న దోషము రాదు అని చెప్పాడు వ్యోమవద్ వ్యాపకత్వం అస పద్యతే సర్వ వ్యాపకత్వే వ్యోమవద్ అచేతనత్వం సార్ అయితే మీరు ఆకాశ దృష్టాంతమిచ్చి చేతనము సర్వ వ్యాపకముంది అని నిరూపిస్తున్నారు కదా మరి ఆకాశం ఏ విధంగా అచేతనము సర్వవ్యాపకమే ఉంది కదా ఆకాశం కూడా సర్వవ్యాపకమే ఉండి ఎట్లుంది అచేతనముంది జడముంది మరి ఆత్మ కూడా అచేతనం అని చెప్పు అది కూడా జడమే అని చెప్పు అనేటువంటి దోషాన్ని తీసుకొస్తాడు ఎవరు పూర్వపక్షి అప్పుడు సర్వభూతాంతరాత్మ అని మళ్ళొక విశేషణమిచ్చింది శృతి మాత అయ్యా ఆకాశము వ్యాపకమే ఉంది కాని అందరి యొక్క ఆత్మనా చెప్పండి నామ స్వరూపం అందరి యొక్క స్వరూపం ఆది కాదు అది అచేతనం ఉంది అచేతనమైనటువంటిది ఆత్మ ఎట్లయితే అనాత్మ గదా అది ఆకాశము అచేతనము అంటే జడము దృశ్యము మరి వికారి ఎందుకు ఉత్పన్నమైంది ఆత్మన ఆకాశ సంబూత అని శృతి చెప్పిన ప్రకారంగా అది ఉత్పన్నమైంది దృశ్యమున్నది జడమున్నది మరి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటిది అది ఆత్మ ఎట్లయితది ఆత్మ కావడానికి వీల్లేదు ఆత్మ ఏది ఉంటుందో అది చేతనమే అయి ఉంటుంది గాని జడం ఎప్పుడు కూడా ఆత్మ కావడానికి వీల్లేదు మరేమనగా అది అనాత్మ అందువల్ల అచేతనత్వం అనేటువంటి దోషము రాదు ఎందుకు సర్వభూతాంతరాత్మ సకల భూతాల యొక్క అంతరాత్మవుంది పరమాత్మ చేతనం అని చెప్తూ సర్వభూతాంతర్ విలసి ప్రత్యేకాత్మన చేతనత్వే సతి వ్యాపకత్వా సకల భూతాల యొక్క అంతః అంటే వారి యొక్క అంతరాత్మయ్యి ప్రత్యేక ఆత్మయ్యి చేతన రూపమై ఉన్నందువలన ఆత్మ సర్వవ్యాపకముంది అంతేగాని ఆకాశం వల్ల జడ రూపం చేత సర్వవ్యాపకత్వం కాదు ప్రత్యేకాత్మ రూపం చేత సర్వవ్యాపకం ఉంది అయితే మరి ఇప్పుడు సర్వవ్యాపకమై అందరి యొక్క స్వరూపమై ఉంది కదా ఆత్మ మరి అలాంటప్పుడు సర్వకర్మ ఫల ప్రదాత ఈశ్వర తద్భిన్న కర్మాధ్యక్ష మరి ఏ పరమాత్మను మీరు సర్వవ్యాపకము సర్వాత్మ స్వరూపము అని మీరు చెప్తున్నారో మరి ఆత్మల యొక్క కర్మలకు ఈశ్వరుడు వాడు ఈ పరమాత్మ వేరుగానే ఉండవచ్చు ఎవడో ఒకడు ఇప్పుడు ఆత్మ ఏమైంది పరమాత్మ అందరి యొక్క స్వరూపమై జీవరూపం చేత అందరిలో ఉంది కదా మరి ఇప్పుడు జీవరూపం చేత అందరిలో ఉన్నప్పుడు ఆ పరమాత్మ జీవత్వాన్ని ఆపాదించుకుంది మరి జీవత్వాన్ని ఆపాదించుకున్న తర్వాత జీవుల ద్వారా జరిగే సకల కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ కర్మలకు అధ్యక్షుడు ఈశ్వరుడు అంటే వాటి నియామకుడు ఒకడు ఈ జీవుల కంటే వేరుగానే ఇంకేవాడు ఉంటాడు అన్నప్పుడు ఇక్కడ ఈ పరమాత్మనేమో జీవరూపం చేత అయ్యింది ఈ జీవుల యొక్క కర్మలను నియమించేవాడు మరొకడు ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఇక్కడ ద్వైతాపత్తి వస్తుంది అని చెప్తున్నాడు ఈశ్వరుడు ఈ ఆత్మ ఒకటే ఈ పరమాత్మనే ఆత్మ రూపం చేత జాతి జీవరూపం చేత సర్వత్రా వ్యాపించి ఉంది సకల కర్మలు చేస్తుంది మరి ఈ కర్మలకు నియంతకుడు వేరే ఉన్నాడు అనంటే ఇక్కడ ద్వైతాపత్తి వస్తుంది అని ఇక్కడ ఒక శంక కర్మాధ్యక్షుడు వేరే ఉంటాడు అనంటే అట్లా కాదు అతడే కర్మాధ్యక్షుడు అంటాడు ఎవరైతే అందరి హృదయాల్లో వ్యాపించి అందరి స్వరూపమై ఉందో అదే కర్మలకు నియంత కర్మలకు సాక్షి అని ఈ విధంగా చెప్తుంది కర్మలు అంటే నిషిద్ధ కర్మలు సక నిషిద్ధ కర్మలు విహిత కర్మలు అన్ని కర్మలు పాపం చేసిన వానికి పాప ఫలం వస్తుంది పుణ్యం చేసిన వారికి పుణ్యఫలం వస్తుంది ఈ పుణ్య పాపాల యొక్క నియామకుడు ఎవరు ఈశ్వరుడు అని మనం అంటాం కదా అయితే ఆ ఈశ్వరుడు ఈ జీవాత్మక అంటే భిన్నుడే మీరు కూడా అంటరా లేదా ఒకవేళ జీవునికే స్వతంత్రత ఉంటే వాడు పుణ్యకర్మలనే తీసుకుని పుణ్యఫలాలనే అనుభవిస్తాడు పాప కర్మలు ద్దంటాడు కానీ పాపం యొక్క ఫలం దుఃఖం కూడా అనుభవిస్తున్నాడా లేదా మరి ఈ నియామకుడు ఎవరు నియంత ఎవడు ఈ శాసకుడు ఎవరు ఒక ఈశ్వరుడు అన్నోడు ఉన్నాడా లేదా ఒప్పుకుంటారా లేదా ఒప్పుకోవాలి మరి ఆ ఈశ్వరుడు ఇదనికంటే భిన్నుడే కదా అన్నప్పుడు ద్వైతాపత్తి వచ్చిందా లేదా మరి మీ అద్వైత సిద్ధాంతానికి హాని ఏర్పడిందా లేదా అని ఈ విధంగా పూర్వపక్ష శంక ఇప్పుడు సర్వత్రా సకల భూతాల యొక్క అంతరాత్మయ్యే పరమాత్మను అని చెప్పుకున్నామో ఆ పరమాత్మనే ఈ కర్మాధ్యక్షుడు ఈశ్వరుడు ఈశ్వరుడు ఎవరో కాదు ఎందుకు ఈశ్వర సర్వభూతానాం హృదయేశర్జున తిష్టతి ఆ అందరి హృదయాల్లో అతడే ఉన్నాడు ఆ పరమాత్మనే ఉన్నాడు ఇంక ఎవరూ కాదు అతడు అయితే మరి ఈ కర్మలు చేసేవాడు తానే వాటిని నియమించేవాడు తానే అనంటే ఇట్ ఎట్లా సంభవిస్తే చెప్పండి అనంటే అవిద్యను స్వీకరించి కర్మలను చేస్తున్నాడు మాయను స్వీకరించి కర్మలకు అధ్యక్షుడైనాడు ఎవరు ఆ పరమాత్మని ఆ చేతనమే రెండులు ఇక్కడ స్వప్నంలో నువ్వు ఏదేదో పనులు చేస్తూ ఉంటావు అనలేదా పుణ్యమో పాపమో మంచో చెడ్డో వ్యవహారికమో పారమార్థికమో ఏవేవో కర్మలు నువ్వు చేస్తూ ఉంటావు స్వప్నంలో ఆ కర్మలన్నీ నీకు తెలుస్తాయా లేదా తెలుస్తున్నాయా లేదా అంటే చేసేవాడెవరు నువ్వే తెలుసుకునేవాడెవరు నువ్వే మరి ఏది తెలియబడుతుందో అది తెలుసుకునేవానికంటే భిన్నంగా ఉంటుంది ఇది నియమం ఉంది ఇప్పుడు ఇడ గ్రంథం ఉంది ఏ గ్రంథము నాకంటే భిన్నంగా ఉంది ఎందుకు అది నా చేత తెలియబడుతున్నందువలన అవునా లేదా ఏ గ్రంథం నా చేత తెలియబడేది నాకంటే భిన్నంగా ఉంటది తెలుసుకునేవాని కంటే భిన్నంగా ఉంటది ఘట దృష్ట ఘటాద్భిన్న సర్వథా నా ఘటోయథాన్ని చూసేటువంటి వాడు ఘటం ఏ విధంగా భిన్నంగా ఉంటాడో ఘటమే తాను ఎప్పుడు కానేరడు అట్లా ఏదేది తెలియబడుతుందో తెలియబడేదానికంటే తెలుసుకునేవాడు భిన్నంగా ఉంటాడు అయితే అక్కడ స్వప్నం తెలియబడేది తెలుసుకునేవాడు భిన్నంగా ఉన్నరా ఒకటే ఉన్నాడు అక్కడ ఈ నియమం అక్కడ వర్తించలేదు చూడబడేది చూసేవానికంటే భిన్నంగా ఉంటాడు అనేది నియమము స్వప్నంలో వర్తించడంలే ఎందుకు అక్కడ సకల కర్మలు చేసేవాడు ఎవరు నీవే ఆ కర్మలు తెలుసుకునేవాడెవరు నీవే ఇక్కడ ఇద్దరు ఉన్నారా ఒకరున్నారా ఒక్కడే ఉండదు అట్లే ఈ దేహాదుల ద్వారా సకల కర్మలు చేసేది ఎవరు పరమాత్మనే సకల కర్మల యొక్క ఫలాలను అనుభవించేవాడేవడు పరమాత్మనే ఆ ఫలాలకు నియామకుడేవడు పరమాత్మనే గజబే ఉచిత్ర ఉంది అవునా సర్వము తానే ఎందుకు మనకు కఠోపనిషత్తు చెప్తుంది ఆత్మానం రథనం విధి శరీరం రథమేవతూ శరీరం అనేది ఒక రథం ఆ రథా లోపల కూర్చున్నవాడు ఎవడు రథికుడు ఆత్మ బుద్ధి బుద్ధి ఎవలు సారథి ఈ రథాన్ని నడిపించేది వాడు సారధి బుద్ధి మనహప్రగ్రహమేవచ మనసు పగ్గాలు ఆ గుర్రాలకు కట్టేటువంటి పగ్గాలుంటాయి కదా ఏమంటారు తాళ్లు అదా చేతిలో పట్టుకుంటాడు కదా ఎవరు సారథి మనహ ప్రగ్రహం ఏవచ్చ ఇంద్రియాని హయా హయా హయములంటే గుర్రాలు ఆ రథాన్ని నడిపించడానికి గుర్రాలు కావాలి కదా ఆ గుర్రాలు ఏవి ఇంద్రియాలు ఆ ఇంద్రియం కన్ను చూస్తే శరీరం అక్కడికి పోతుంది శబ్దం వింటే శరీరం అక్కడికి పోతాడు ఏం జరుగుతుంది చూద్దాం పద అంటే ఈ ఇంద్రియాలు గుర్రాలు ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తి ఎత్హోర మణిషిణ ఇంద్రియమనోయుక్తం ఆత్మ భోక్త ంద్రియాలు మనస్సు మొదలైనటువంటి వాటి చేత విశిష్టమైనటువంటి ఆత్మ శివులు భోక్త తానే భోక్త అంటే ఆత్మనే భోక్త ఎవడు భోక్తా లేకపోతే జడమైన శరీరమా చెప్పు ఇప్పుడు శవం ఉంది అక్కడ దానికి నోటిలో అన్నం పెట్టు తింటదా అది శరీరమే కదా దానిలో భోక్తృత్వం ఉందా అది భుజిస్తుందా శరీరం ఉందా లేదా మరి తింటుందా తింటలేదు మరి ఎప్పుడు తిన్నదది ఆత్మ ఉన్నప్పుడు అంటే ఆత్మ చేత విశిష్టమైనప్పుడు ఆ శరీరంలో భోక్తృత్వం వచ్చింది అంటే వాస్తవంగా భోక్తృత్వం ఎక్కడుంది ఆత్మయందే ఉంది అత్త చరాచర గ్రహణాత అన్నట్టు బ్రహ్మ సూత్రం కూడా చెప్తూ ఉంది గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అన్నిటినీ ప్రళయం చేసేది అదే ఉత్పన్నం చేసేది అదే పాలన చేసేది అదే అందువల్ల ఆత్మనే భోక్త ఆత్మనే కర్త ఆత్మనే నియంత అన్ని తానే అందువల్ల కర్మాధ్యక్షుడు ఎవరు ఆ పరమాత్మనే ఆ ప్రత్యేకాత్మనే ప్రత్యేకమైన పరమాత్మయే అని తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ కర్మాధ్యక్షుడైనటువంటి ఈశ్వరుడు వేరు ఈ జీవాత్మ వేరు ఇట్లా కాదు జీవాత్మ రూపం చేత సర్వాత్మ అయినటువంటి సర్వభూతాంతరాత్మయే పరమాత్మ అని ఆ పరమాత్మనే కర్మాధ్యక్షుడు కర్మలకు నియామకుడు అని చెప్తుంది శృతి కూటస్థస్ ఈశ్వరత్న సర్వ్రాణిభావానురోధేణ ఫలదాతృత్వస్టుడే అంటే ఈ ప్రత్యేక భిన్న పరమాత్మయే మూలాబీజాశయోగ మూలా విద్య అంటే ఎవరు మాయా ఆ మాయ యోగ చేత ఈశ్వరుడయ్యి ఈ జీవుల యొక్క కర్మలకు నియంతా తానే ఫలదాత తానే అయినాడు ఎవరు ఈ ప్రత్యేకాత్మనే అయితే మరి ఎప్పుడైతే నియంత తానైనాడో సకల భూతాలకు ఆశ్రయము అధిష్టానము వేరే ఒంకుబడి ఉండాలి సూత్రాత్మ తద్భిన్న సర్వభూతాదివాసీ సూత్రాత్మ ఏ విధంగా అన్ని పూలలో ఒకే దారం సూత్రం ఉంటది కదా సూత్రం అంటే ఆ దారం ఏమైంది పూలకు ఆధారమైపోయింది అధివాసమైంది ఎందుకు సకల పూలన్నీ కూడా దాని అందే వసించి ఉంటున్నాయి దాన్ని ఆశ్రయించుకునే ఉంటున్నాయి సకల పువ్వులన్నీ కూడా అందుకని ఆ సూత్రం ఏమైంది ఆ పూలన్నిటికీ అధివాసమైంది ఆశ్రయమైంది అందువల్ల మరి సకల కర్మలకు అధ్యక్షుడు తానైనప్పుడు ఎవరు పరమాత్మ ఈ సకల భూతాలకు సూత్రాత్మ అనేవాడు వేరే ఉండవచ్చు అనేటువంటి శంక కలిగినప్పుడు సూత్రాత్మ కూడా తానే అధిష్టానం కూడా తానే అధివాసుడు కూడా తానే అని సర్వభూతాదివాస అనంటూ మరొక విశేషణం ఇచ్చింది సకల భూతాలన్నిటికీ ఆ అధివాసుడు అధికరణము అధిష్టానం ఎవలు ఎక్కడున్నాయి సకల భూతాలన్ని కూడా ఆ పరమాత్మ ఏందే ఉన్నాయి ఇంకెక్కడ ఉంటాయో చెప్పు సకల భూతాలన్నీ కూడా అజ్ఞాన కల్పితం కదా మరి కల్పితమైనటువంటి వస్తువుకు అధిష్టానం అనేది ఉండాలి కదా నిరధిష్టాన విభ్రాంతి హే కాప్య సిద్ధిత అని అంటూ మనకు పంచదశికారులు స్పష్టంగా చెప్పారు అధిష్టానం లేకుండా ఎక్కడైనా అధ్యాస చెప్పండి ఇప్పుడు తాడు లేకపోతే మసక మస్క చీకట్లో మనకు పాము అనే భ్రాంతి అయితదా అక్కడ తాడు అనేది ఒకటి అక్కడ ఆధారం ఒక అధిష్టానం ఒకటి ఉండాలి ఆ తాడే లేకపోతే మనకు పాము అనే భ్రాంతి కలిగదు ఉండాలి అద్దం ఉంటేనే ముఖం కనపడుతుంది శుక్తి ఉంటేనే రహితం కనపడుతుంది అనా లేదా గోడ ఆధారం ఉండాలి అంటే అధిష్టానం ఉండాలి ఒక కల్పిత వస్తువుకు బొమ్మను ఒక చిత్రకారుడు కల్పన చేసి గీస్తాడు ఎక్కడ గీస్తాడు ఆకాశంలోనా ఒక గోడ అనే ఒక ఆధారం ఉండాలా లేదా అధివాసము ఆ చిత్రాలకు ఒక అధివాసం ఒకటి ఉండాలనా లేదా మరి అట్లా ఈ పరమాత్మ భిన్నంగా ఈ సూత్రాత్మ అంటే అధివాసము అధిష్టానం అనేవాడు వేరే వేరే అయి ఉండవచ్చు అని ఒకవేళ లేదు లేదు ఆ పరమాత్మనే అన్నిటికీ ఆధారం కూడా తానే మరి ఎక్కడున్నాయి అన్ని దానియందే ఉన్నాయి స్వాప్క పదార్థాలు కూడా ఎక్కడున్నాయి నీ ఎందే ఉన్నాయా లేదా ఇరవాటి అధిష్టానం ఎవరు నువ్వే అన్ని రూపాల్లో అయ్యింది ఎవరు నువ్వే అన్నిటిని ప్రకాశించేదెవరు సర్వము తానే అయిన వాడేవాడు పానినాత్మహోనిశ్వరుని శరణం భూ వేడిదన్ అనంటూ గజేంద్రుడు ప్రార్థించాడా లేదా సర్వము తానే ఇది అది అననేలా అన్ని తానే శ్రీకృష్ణ పరమాత్మ బ్రహ్మదేవుడు గోవులను గోపాలను అందరినీ మాయం చేసి ఎత్తుకపోయిన తర్వాత మళ్ళా అతని దగ్గరికి ప్రార్థించడానికి పోయిండా అయ్యా నా గోవులు ఇయ్యి నా లాగలు ఇవి నా గోపాలను ఇయ్యని ప్రార్థించడానికి పోయిండా సర్వము తానే అయిపోయాం గోవులు తానేయం గోపాలులు ఇండు గోవచ్చములు తానే అయిపోయాం అల్ల ఏ గోవు ఏ పిల్లవాడు ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి అయిపోయినాయి చక్కగా హేర్ కాలే అన్ని తానే అయిపోయినాడు సర్వము తానే అయిపోయినాడు కాబట్టి సర్వానికి అధిష్టానం ఎందుకనంటే అధిష్టానం లేకుండా కల్పిత వస్తు ఉండడానికి అవకాశం లేదు మరి అధిష్టానం ఉండి తీరాలి మరి ఎవరు ఈ సంపూర్ణ జగత్ కంతటి అధిష్టానము అని అంటే పరమాత్మనే ఆ పరమాత్మనే అన్నిటిలో అనుశితమై అధిష్టాన రూపంలో సూత్ర రూపంలో ఉన్నాడు సూత్రేమణి గణ అని చెప్పిన ప్రకారం అంత తానే అయినాడు తన అందే అధ్యస్థం ఉంది స్వప్నానికి అధిష్టానం నువ్వు ఎట్లనో సంపూర్ణ జగత్ కంతటి నువ్వే ఎందుకంటే పరమాత్మ అధిష్టానం అంటే నువ్వెక్కడ పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నావా పరమాత్మయ్యే కదా జగదాధిష్ఠానం ఎవరు ఆ పరమాత్మయే అంటే ప్రత్యేక భిన్న పరమాత్మ అని చెప్పాలి పరమాత్మ అంటే నాకంటే వేరే ఉండవచ్చు అని శంక కలుగుతుంది ప్రత్యేక భిన్న ప్రత్యేకంటే దేహం లోపల ఉన్నటువంటి వాడు దీని చేత అభిన్నమైనటువంటి వ్యాపక పరమాత్మ అంటే ఒక్కడే అని అర్థం అనమాట ఇందులో ఉన్నది బయట ఉన్నది అంత ఒక్కటే అందువల్ల ప్రత్యేక భిన్న పరమాత్మ సర్వాధిష్టానము సూత్రాత్మ ఆధారము అధివాస అని చెప్పబడింది ఈశ్వరస్య మూల సూక్ష్మాంశయోగత సర్వభూతే సూత్రాత్మన అధివసన్ సర్వభూతీయంతర్థ ఆ ఈశ్వరుడే ఆ పరమాత్మనే సర్వభూతములందు సూత్ర రూపం చేత నివసిస్తూ అంతే అధిష్టాన రూపమై ఉన్నాడు అని చెప్తున్నాడు మరి అధిష్టానం అన్నప్పుడు అధ్యస్థ వస్తువులు దాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి అన్నప్పుడే కదా అధిష్టానత్వం వచ్చింది మరి వీటిని ప్రకాశించేటువంటి వాడు వేరే ఉండవచ్చు ఎందుకనంటే రజ్జు ఎందు కల్పితమైనటువంటి సర్పమును ప్రకాశించింది రజ్జువా నువ్వా తాడు ఎందు భ్రమచేత కల్పింపబడినటువంటి సర్పము అని లేదా పాము పాము అని భయపడతావా లేదా ఇప్పుడు ఆ పామును ప్రకాశించింది ఆ రజ్జువా నువ్వా అంటే ఆ అధిష్టానం కంటే సాక్షి వేరే అయింది కదా ఇక్కడ అధిష్టానం అక్కడెవరు తాడు ఆ కల్పితమైన సర్పానికి అధిష్టానం ఎవరు తాడు మరి ఆ సర్పాన్ని ప్రకాశించిందేవడు నువ్వు వేరే ఉన్నావు అంటే అధిష్టానం వేరే ప్రకాశకుడు వేరే ఆయే కదా అట్లా ఈ జగద్రూప కల్పిత సంపూర్ణ ప్రపంచానికి అధిష్టానం పరమాత్మ అని మీరు చెప్తే మరి సాక్షి మరొకటి ఉండవచ్చు ఇంకెవడు చెప్పు అని ఈ విధంగా శంకాకారుడు అడుగుతాడు అప్పుడు శృతి చెప్తుంది వాడే సాక్షి అయ్యా అంటాడు ఎవరైతే అధిష్టానం అతడే ఈ కల్పిత వస్తువులన్నిటి కూడా సాక్షి సాక్ష లేడు స్వప్న కల్పితమైనటువంటి సకల పదార్థాలకు సాక్షి ఎవడు అలా అధ్యస్థం ఉన్నాయి నాయందే ఉన్నాయా లేదా నాయందే అధ్యమైన అధ్యస్థ పదార్థాలు అన్నిటి కూడా సాక్షి ఎవరు నేనే అట్లా ఈ సంపూర్ణ జగత్ అంతా కూడా నామరూపాత్మకమైనటువంటి జగత్ అంతా కూడా ఆత్మయందే కల్పితం ఉన్నది సాక్షి కూడా ఆత్మనే సాక్షి వేరి లేడి ఇక్కడ అని సాక్షి అని శబ్ద ప్రయోగం చేసింది ఇక్కడ సాక్షి కూడా ఆ పరమాత్మనే సాక్షిణ సాక్ష్యగత వికార అస్పృష్టత్వ నిర్వికారత్వా అయితే సాక్షి లక్షణం ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా సాక్ష్య పదార్థాల చేత సంస్పృష్టముందక సంబంధము పొందక దానిచే అంటబడక నిర్లేపమై భిన్నంగానే ఉంటుంది అంతేనా లేదా ఇద్దరు జగడమాడుతున్నప్పుడు ఇంకోటి సాక్షి ఉంటాడా లేదా ఉంటాడు కదా ఆ సాక్షి వాళ్ళతోనే సంబంధపడి ఉంటాడా వాళ్ళకు సంబంధికుడు ఉంటాడా సాక్షి వాళ్ళకి సంబంధించిన వాడు వాళ్ళ పక్షాన్ని స్వీకరించిన వాడై వాడు ఒక పక్ష కోటిలో చేరిపోతాడు వాడు సాక్షి కానేరుడు సాక్షి ఉండాలంటే వానికి వీనికి ఇద్దరికి సంబంధం లేని వాడు ఉండాలి భిన్నంగా ఉండాలి అట్లా మరి పరమాత్మను సాక్షి అని చెప్తే సాక్ష్య పదార్థాలకు అవభాస కూడా ఉంటాడు కదా తెలుసుకునేవాడు ఉంటాడు కదా అంటే అతనిలో అవభాషకత్వం అనేటువంటిది ఒకటి వచ్చింది కదా ప్రకాశకత్వం అనేది ఒకటి వచ్చింది కదా తెలుసుకుంటాడు కదా మరి తెలుసుకునేవాడు భిన్నంగానే ఉంటాడు కదా అని అంటే అప్పుడు చెప్తాడు అయ్యా ఇది కూడా ఔపచారికమే సాక్షి సాక్ష్యము అనేటువంటిది కూడా ఔపచారికమే వాస్తవం కాదు ఎందుకనంటే ఈ సాక్ష్య పదార్థములు పారమార్థికములా ప్రాతిభాషికములా చెప్పు నాకు సాక్ష్య పదార్థములు దేహాదిక ప్రపంచం అంతా కూడా ఇది అధ్యస్తము కల్పితం అని అన్నామా లేదా మరి కల్పితం అన్నప్పుడు సత్యములా పారమార్థికలా ఎల్లప్పుడు ఉండేటియా కాదు కదా కల్పితములున్నాయి ఆ కల్పితములైనటువంటి సాక్ష పదార్థాల య అపేక్షత ఆత్మకు సాక్షిత్వం వచ్చిందే గాని వాస్తవంగా ఆత్మయందు సాక్షిత్వం కూడా లేదు ఎందుకు వాస్తవంగా ఏమైనా పదార్థాలున్నాయా దాని ఎందు లేవు మరి సాక్షిత్వం ఎట్లా చెప్పు కదా ఒక అమ్మగారిని పానీయగ్రహణం చేసిన తర్వాత అతనికి భర్త అనే పేరు వస్తుంది పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు భర్త అనేటువంటి నామకరణం వచ్చింది అతనికి అంతకు పూర్వం ఇతడు భర్త అనబడతాడా గృహస్థుడు అనబడతాడా అనపడాడు కదా మరి గృహస్థుడు అనేటువంటి పేరు ఎందువల్ల వచ్చింది అంటే ఆ అమ్మగారి అపేక్ష చేత వచ్చింది అమ్మగారిని స్వీకరించకపోతే అతడు గృహస్థుడే కాదు భర్తనే కాదు అట్లా సాక్ష్య పదార్థముల యొక్క అపేక్ష చేత ఆత్మయందు సాక్షిత్వం అనేటువంటి ఒక పేరు వచ్చిందే వాస్తవంగా సాక్షిత్వం అతనిలో లేనేలేదు రెండో వస్తువు ఉంటే కదా లేదు కల్పితమైనటువంటి సాక్ష్య పదార్థాల యొక్క అపేక్ష చేత సాక్షిత్వం వచ్చింది ఈ సాక్షిత్వం కూడా కల్పితమా వాస్తవమా కల్పితమే అందువల్ల చేతాహ అని ఈ విధంగా చెప్పింది కేవలం చేతన మాత్రమే చేతన రూపుడే సాక్షిత్వం లేదందులో అని చెప్తూ స్వభాష్య సాక్ష్యత అపాయే తన్ నిరూపిత సాక్షిత్వ భాషకత వైరల్యాత్ చైతన్యమాత్రర్థ ఆ కల్పితమైనటువంటి సాక్ష్య పదార్థాల యొక్క అపేక్ష చేత సాక్షిత్వం వచ్చింది కాబట్టి ఆ సాక్ష్య పదార్థాల యొక్క మనము బాధ్ చేసినప్పుడు ఇవి మిథయాన్ని నిశ్చయం చేసినప్పుడు ఇక మిగిలిందెవరు కేవలం చేతన మాత్రమే అందులో సాక్షిత్వం లేదు సాక్షి అనబడో మరి సకల విశేషాలు ఉన్నాయి కదా అతనికి కూటస్థుడు అంటున్నాము సాక్షి అంటున్నాము అసంగం అంటున్నాము తత్తు చిత్తు ఆనందం అని అనేక విశేషణాలు ఇచ్చి చెప్తున్నాం కదా అనేక విశేషాలు ఉన్నప్పుడు అది చేతన మాత్రమని ఎట్లా అని అన్నప్పుడు లేదు లేదు కేవలహ అని మళ్ళీ చెప్పింది అంటే ఏ ధర్మాలు ఏ విశేషణాలు దానికి లేవు దానిలో విశేష విశేష భావము లేదు సామాన్య విశేష భావము లేదు ఉన్నది ఒకే ఒక పరమాత్మ దానిలో ఈశ్వరత్వం లేదు సర్వజ్ఞత్వం లేదు సర్వశక్తిత్వం లేదు సర్వకారణత్వం లేదు సాక్షిత్వం లేదు అసంగత్వం లేదు కుచ్ఛి నహి హై ఏమీ లేదు అక్కడ ఇవన్నీ కూడా మన అజ్ఞానం వల్ల కల్పించుకున్నటువంటి విశేషణాలే వాస్తవంగా బాగా తెలుసుకోండి చేతనంలో పరమాత్మ ఎందు సర్వజ్ఞత్వం లేదు సర్వకారణత్వం లేదు ఏదీ లేదు ఈశ్వరత్వము లేదు సాక్షిత్వం లేదు ఏదీ లేదు కేవల చిన్ మాత్రం ఉంది అంతే అందువల్ల శృతి మాత చెప్పింది కేవలహ అలా సామాన్య విశేష ధర్మాలేవీ లేవు అయో స్వామీజీ అట్టెట్లంటారు మీరు సత్వాది గుణాలు చెప్తారు కదా ఈశ్వరుడు సత్వప్రధానమని జీవుడు మరిణ సత్వ ప్రధానమని చేత ఈశ్వరత్వం జీవత్వం చెప్తారు మరి అట్లే బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని చెప్పేటప్పుడు సత్వగుణ ప్రధానం కలిగిన వాడు విష్ణువు రజోగుణ ప్రధానం కలిగిన బ్రహ్మ తమ్మోగుణ ప్రధానం కలిగిన రుద్రుడు ఆ శివుడు అని మీరు సృష్టి స్థితి లయ కారకులను చెప్తారా లేదా గుణభేదం చేత ఇవన్నీ ఆరోపిత గుణభేదం చేత చెప్తారా లేదా ఇవన్నీ అంటే అయ్యా ఇవన్నీ మాయలో ఉన్నటువంటి గుణాలను అపేక్షించి ఆయా గుణానం చేత బ్రహ్మ విష్ణు రుద్రాది భేదం చెప్పినమే గాని వాస్తవంగా మాయనే కల్పితమున్నది మాయనే అధ్యస్తం ఉన్నది చేతనం ఉంది అసలు మాయనే లేదు అన్నప్పుడు మాయా నిమిత్తం చేత వచ్చినటువంటి గుణభేదం చేత ఏర్పడినటువంటి ఈ సత్వాది గుణాలు వాటి సంబంధం వల్ల వచ్చినటువంటి ఉపాధులు ఇవన్నీ కూడా మిత్యనే అందులో గుణమే లేదు ఆత్మకు గుణముందా నీకు గుణముందా అలానే అన్నారు గుణం లేనివాడ అని అండరు అనుకోవాలి అప్పుడు నీకు ఏమనిపిస్తుంది నీకు గుణమే లేదు కదా కాబట్టి ఆత్మయందు గుణము లేదు అందుకని నిర్గుణ అని ఈ విధంగా విశేషణం ఇచ్చి చెప్పింది ఇక లాస్ట్ కు చకారం పెట్టింది నిర్గుణశ్చ సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ చకారం పెట్టింది ఆ చకారం చేత ఏ విధమైనటువంటి ధర్మాలు గాని ఏ విధమైనటువంటి గుణాలు గాని ఏ విధమైనటువంటి వికారాలు గాని ఏ విధమైనటువంటి క్రియ గాని ఏ వికల్పం దాని ఎందు లేదు అని సకారం చేస్తా నిర్ధారణ చేయబడింది అందుకని ఆత్మ ఎటువంటిది అంటే ఏకము స్వయం సకల భూతాల యొక్క అంతరాత్మ సర్వవ్యాపకుడు మరియు నిగూఢమై ఉన్నటువంటి వాడు మరియు సకల జీవుల యొక్క కర్మలకు అధ్యక్షుడు సకల భూతాలకు అధిష్ఠానము సాక్షి మరియు సాక్ష్య భావముల యొక్క అపేక్ష చేత వచ్చినటువంటి సాక్షిత్వం కూడా లేనిదే కేవల చిన్మాత్ర స్వరూపము మరియు ఏ ధర్మాలు లేనటువంటి నిర్ధర్మకమైన కేవల స్వరూపము మరియు నిర్గుణము ఏ గుణాలు లేనటువంటిది పరమాత్మ అని పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్ప విశేషణాలన్ని కూడా వాస్తవంగా ఎటువంటి అనంటే ఎందుకొచ్చిన ఈ విశేషణాలు అనంటే వాటన్నిటికొకటే ఒక హేతు చెప్పాడు ఇక్కడ ఏమిటి పరమేశ్వరస్య స్వ అజ్ఞాది దృష్టి అనురోధైన సర్వభూత గూఢత్వం వ్యాపకత్వం సర్వాత్మ్యం నియంతృత్వం నిర్గుణయికత్వం చ ఆహా ఏక మన యొక్క అజ్ఞానం చేతనే ఏ అజ్ఞానము స్వరూప అజ్ఞానం చేతనే ఆ పరమేశ్వరునికి మనము సర్వభూత గూఢత్వమని వ్యాపకుడని సర్వాత్మని సర్వనియంతా నిర్గుణము నిష్క్రియము అని చెప్పుకుంటున్నామే గాని వాస్తవంగా ఈ విశేషణాలు కూడా ఏవి పరమాత్మకు లేవు కేవలం సామాన్య విశేష భావరహితమైనటువంటిది పరమాత్మ అని ఈ విధంగా తెలుసుకోవాలి ఆ పరమాత్మ ఎవరో కాదు ఏమని తెలుసుకోవాలి నేనే అని తెలుసుకోవాలి ఇది మనస్వరూపం యొక్క నిరూపణ శృతిమాత ఈ విధంగా చేసింది అని చక్కగా విచారించి బాగా మననం చేసి మరియు నిధిధ్యాసనం చేసి నిశ్చయం చేసుకోవాలి ఆ పరమాత్మనే నేను అహం బ్రహ్మాస్మి ్రహ్మ వాహమస్మి అని ఈ విధంగా పక్క నిర్ధారణ చేసుకోవాలి ఇంతటితో ఈనాటి ఈ శ్వేతాశ్వేత ఉపనిషత్తు యొక్క మంత్రాన్ని మనము యథామతిగా చింతన చేసినాము ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఈనాటికి ఉపసంహారం చేసుకుందాం హరి ఓం తో సహనాభవతు సహనౌునక్తు సహవీర్యకరవాహ తేజస్వినధీతమస్ మావిహై ఓ శాంతిశాంతిశా